మి భగవత్పాదశంకర లోక శంకర ఓం ఆప్యాయ మమాంగాుస్మోయాణి సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం నిరే ఉపనిషత్సర్మాస్ మి సుతు ఓం శాంతిశాంతిశ్ శాంతి శ్రోత్ర శ్రోత్రమనసో మన స ఉ ప్రాస్క్షుషు అతిరా ప్రేతస్మాల్లోకాదమృత సో మనసు చెవి కన్ను మొదలైన ఇంద్రియములు ఏ ఏ తత్వము చే ప్రేరితములై తమ తమ వ్యాపారంలో ఎందు ప్రవర్తనలుచున్నవి అని అడిగినప్పుడు ఆ తత్వాన్ని బైట్ సోన్ క్వాలిటీస్ బైట్ సోన్ యాక్షన్స్ ముందు ఐడెంటిఫై చేసి అదను మూలంగా ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయి అని అంతే తప్ప ఇప్పుడు ఈ బండిని ఎవడు నడుపుతున్నాడు అని అడిగారు అనుకోండి అంటే ఎర్రతలపాటుకుని అక్కడ టీ తాగుతున్నాడు వాడిని అడుగుతున్నాడు అని చెప్పాలి అంతేగాని ఈ బండిని ఎవడు నడుపుతున్నాడో వాడు నడుపుతున్నాడు అని చెప్తే ఏం తెలుస్తుంది కాబట్టి మేము అడిగిన ప్రశ్ననే దానికి క్వాలిటీ దాని ఫంక్షన్ కింద చూపించి సమాధానం చెప్పకూడదు శ్రోత్ర శ్రోత్ర ముఖ్యం ప్రశ్న శ్రోత్ర శ్రోత్రం అని సమాధానం అది ఎలా కుదురుతుంది అని పూర్వపక్షం దాని మీద సమాధానం ఏమని చెప్తున్నారంటే కరెక్టేనా నువ్వు చెప్పింది కరెక్టే ఈ శ్రోత్రమును మనస్సును ప్రేరేపించేటువంటి తత్వమునకు సనదైన మరొక వ్యాపారము ఉండాలి అంటే శ్రోత్రమును మనస్సును ప్రేరేపించడం కంటే అదనంగా ఇంకో వ్యాపారం ఆ తత్వానికి ఉన్నట్లయితే ఆ వ్యాపారాన్ని చూపించి అదిగో ఆ వ్యాపారం చేస్తున్న అది అని చూపించి కనపడింది అదే ఈ శ్రోత్రాన్ని మనస్సుమై ప్రేరేపిస్తుంది అని మనం చెప్పచ్చు కానీ సపోజ్ శ్రోత్రమును మనస్సును ఇతర ఇంద్రియములను ప్రేరేపించుట తప్పించి మినహాయించి ఆ తత్వానికి తనదైన వ్యాపారము మరి ఒకటి లేదనుకో అప్పుడేం చేస్తా ఇప్పుడేం చేయాలి అదే పరిస్థితి ఎలక్ట్రిసిటీ దృష్టాంతమే ఎలక్ట్రిసిటీ ఏమిటో చూపించమంటే ఫ్యాను నడిపి దేని వల్ల ఫ్యాన్ తిరుగుతుందో అది ఎలక్ట్రిసిటీ అంటే చూడు ఫ్యాన్ దేని వల్ల తిరుగుతుందో అదేమిటో చెప్పాలని నేను అడుగుతున్నాను కాబట్టి అలా అలా ఉంటుందన్నమాట ఇంట్లో గ్యాడ్జెట్స్ అన్ని చూపించి ఇవన్నీ దేని వలన ఫంక్షన్ చేస్తున్నాయో చెప్పు అంటే దేనివలన అవన్నీ ఫంక్షన్ చేస్తున్నాయో దాని వలననే ఫంక్షన్ చేస్తున్నాయో అని చెప్పాల్సి ఉంటుంది దానికంటూ వేరే వ్యాపారం చూపించటం ఉంటే చూపించవచ్చు లేకపోతే ఎలా చూపిస్తారు ఇది చర్చ ఓకే అంటే ఆత్మని పట్టుకునే ప్రయత్నం సో ఏది మనస్సుని ప్రేరేపించేది ఏది అది ఏమిటి చూపు దాన్ని వీడు పట్టుకుంటాడు అనమాట దేంతో పట్టుకుంటాడు విత్ ది మైండ్ హీ వాంట్టు గ్రాస్ప్ ఇట్ అయితే విత్ ది ఇంటలెక్ట్ హీ వాంట్స్ టు గ్రాస్ప్ట్ అందుకోసం ఇంటలెక్ట్ తో గ్రాస్ప్ చేయాలంటే దానికి ఉన్న మరో ఫంక్షన్ దానికి ఉన్న మరో క్వాలిటీని మీరు చూపించినట్లయితే వీడు ఇంటలెక్ట్ తో దాన్ని గ్రాస్ప్ చేసేస్తాడు గ్రాస్ప్ చేసేసి ఓకే డాక్టర్ సచ్ అండ్ సచ్ ఈజ్ బిహైండ్ ది ఐ సైడ్ ఈజ్ బిహైండ్ ది థింకింగ్ అని వీడు అప్ చేసేస్తుంటాడు సో హీ వాంట్స్ టు గ్రాస్ప్ ద రియాలిటీ విత్ ది ఇంటలెక్ట్ అందుకోసం ఆ కురపక్షం అలా వస్తుంది అనమాట అదే సంగతి చూద్దాము మనం ఎక్కడున్నామంటే సిద్ధాంతము తన్యథావిశేషానవట మాట అన్నది సంగ్రహవాక్యం ఆ ఆత్మతత్వానికి ఇంకో రకమైన విశేషము ఏది కూడా అనుభవానికి వచ్చుట ఇంకో రకమైన విశేషం ఏదైనా అనుభవానికి వస్తే ఆ విశేషాన్ని చూపించి ఇదిగో ఆత్మ ఇది దీన్ని బట్టి శ్రోత్రాదు అన్ని అని చెప్పింది ఇవాళ దాన్ని వివరిస్తున్నారు ఎదిహి శ్రోత్రాది వ్యాపార వ్యతిరేక్తైన స్వవ్యాపారేణ విశిష్ట శ్రోత్రాది నియోక్త అవగమ్యత లైక్ దాత్రాది ప్రయోక్తృవత్ ఇప్పుడు ఈ కొడవలు కోసేస్తోంది ఇది నేను చెప్పినట్టున్నాను మళ్ళీ గుర్తు చేస్తున్నా ఊరికే చేస్తాయని రిమైండ్ని గొడవలు వీడికి కొడవలు కొయ్యడమే కనపడింది ఈ కొడవలు దేని కారణంగా ఇలా కోసేస్తోంది అడిగారు అడిగితే చేతిని చూపించి ఆ చేతికి చొక్కా ఒకటి తిరుగుకున్నాడు వీడు ఆ చొక్కా తొడుక్కున్న చేతూడు దాని కారణంగా ఈ కొడవలికి వస్తుంది అని వాడు చెప్పగలుగుతాడు దత్రాది ప్రయోగ తృవతి చెప్పొచ్చు ఆ దా దమును వాడికి వాడిదైన వ్యాపారం ఒకటి ఆ వ్యాపారం ద్వారా వాడిని మనం ఐడెంటిఫై చేసి ఆ తర్వాత అదిగో ఆ ఐడెంటిఫై చేయబడిన వాడి మూలంగానే ఈ కొడవలి ప్రవర్తిల్చున్నది అని మనం చెప్పేయగలుగుతాం అలా చెప్పగలగాలంటే ఆ తత్వమునకు వేరే ఇంకొక వ్యాపారము శ్రోత్రాదులను వినియోగించుతా అనే దానికంటే కూడా భిన్నమైన ఇంకొక స్వతంత్రమైన తనదైన వ్యాపారం ఉండాలి ఉంటే చెప్పచ్చు తదా ఇద ఇదం అననురూపం ప్రతివచనం సత్ ఆ విధంగా స్వతంత్రమైన లేక విలక్షణమైన మరో వ్యాపారం ఆ తత్వానికి సందర్భంలో శ్రోత్ర శ్రోత్రం మనసో ప్రతివచనము అయోగ్యమైన ప్రతివచనముగా పరిగణింపబడుతుంది దాంట్లో సందేహం ఏం లేదు కానీ తు కానీ ఇహ శ్రోత్రాదీనాం ప్రయోక్త స్వవ్యాపార విశిష్ట లవిత్రాదివత్ ఈ గడ్డి కోసీవాడికి మళ్ళేగే మొల్లగా అది వ్యతిరేక దృష్టాంతం గడ్డి కోసీవాడి విషయంలో వాడిదైన స్వతంత్ర వ్యాపారం ఒకటి వేరే ఉంటుందో గడ్డి కంటే మినహాయించి ఇంకొక స్వతంత్ర వ్యాపారం ఉంటుందో అటువంటి తనదైన వ్యాపారమేమి ఆత్మతత్వానికి లేదు మ్యాగ్నెట్ లెట వేదాంతులు మ్యాగ్నెట్ దృష్టాంతం బాగా చెప్తారు మ్యాగ్నెట్ తీసుకొచ్చి చెదిరకుండా పెట్టాను అనుకోండి ఇంకా చిన్న స్టోన్ మ్యాగ్నెటిక్ స్టోన్ అయితే బార్ బార్ మ్యాగ్నెట్ ఎక్కడ పెట్టారనుకోండి మీరు ఏదో ఐరన్ పీస్ అనుకుంటారు అది నల్లగా ఉంటుంది మెటాలి హార్ హార్డ్గా ఉంటుంది ఏదో మెటల్ పీస్ అనుకుంటారు సాఫ్ట్గా ఉంటే చాకిలెట్ అనుకుంటారు హార్డ్గా ఉంటే మెటల్ పీస్ అనుకుంటారు సడన్గా ఒక సూది సూది ఏదో ఉంటుంది కదా అది మాటవలసే అక్కడ పెట్టారనుకోండి టక్కు మనది ఆకర్షింపబడుతుంది అరే దిస్ ఈజ్ మ్యాగ్నెట్ అని మీరు అంటారు నేను అడుగుతాను ఈ సూదిని ఆకర్షించింది ఏదో చెప్పు అని అడిగాను అనుకోండి అంటే మ్యాగ్నెట్ అని సమాధానం చెప్తారు మ్యాగ్నెట్ అనగానేమి చెప్పు అంటే సూదిని ఆకర్షించేది అని చెప్తారు అలా కాదండి మేము ఇనుమును ఆకర్షించేది మ్యాగ్నెట్ అంటే అప్పుడు మ్యాగ్నెట్ ఏమిటో మళ్ళీ మళ్ళీ అక్కడికే వచ్చి అన్యోన్యాశ్రయం చేయొద్దు మీరు యూఆర్ మూవింగ్ ఇన్ సర్కిల్స్ డోంట్ డూ దాట్ ఇనుమును ఆకర్షించినది ఏది మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ అనగానేమి మీరు ఇంకొకటి ఏదో చెప్పి హెల్ప్ అస్ టు రికగ్నైజ్ మ్యాగ్నెట్ బై షోయింగ్ సమదర్ ఫంక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అలా చేయాల్సి మీరు అందులో అయితే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఇలా వెల్లాడి కట్టినట్లయితే ఎప్పుడు కూడా ఏదైతే నార్త్ సౌతే చూపిస్తుందో అది మ్యాగ్నెట్ అని దానికి ఉన్న ఇంకో వ్యాపారాన్ని చెప్పి అది ఇలాగ ఆకర్షిస్తుంది కూడా అని చెప్పచ్చు మీరు మ్యాగ్నెట్ని తీసుకుని మధ్యలో ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉదారం కట్టాయి వెల్లాడి తీశారనుకోండి అది నార్త్ సౌత్ చూపిస్తుంది దానికి స్వతంత్రమైన వ్యాపారం ఒకటి ఉంది దానికి అదిగో అలాంటిది ఈ సూదిని ఆకర్షిస్తుంది అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటికీ తనదైన ఇండిపెండెంట్ వ్యాపారం ఉన్నప్పుడు మాత్రమే మీరు అలా పాయింట్ అవుట్ చేయగలుగుతారు యూ కెన్ గ్రాస్ప్ ఇట్ విత్ ది ఇంటర్నెక్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంది దానికి మ్యాగ్నెట్కి ఇను మనం ఆకర్షించటమే కాకుండా ఇంకొక ఎక్స్ప్రెషన్ కూడా ఉంది అని ఉపయోగించి మనం దాన్ని చెప్పవచ్చు కానీ తనదైన మరో ఎక్స్ప్రెషనే లేదనుకోండి ఎలా పట్టుకుంటారు ఇక్కడ పరిస్థితి అది శ్రోత్రదీనా సంహతా ఆలోచనసంకల్పాధ్యవసాయక్షణేన ఫలవసాన అవగమ్యతే అస్తి శ్రోత్రాది అసంహత్య ప్రయోజన ప్రయుక్ శ్రోత్రదికలాపత్ ఇది సాంఖ్య సూత్రంలోకి వెళ్ళారు ఈ పాయింట్ దగ్గర శంకర్లు అని నేను మీకు మనం చేసుకున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఆత్మని ఎలాగ పట్టుకోవడం అంటే దానికి వ్యాపారం అంటూ మరొకటి లేదు స్వతంత్రమైన వ్యాపారం మరొకటి లేదు లేనప్పుడు మనం పనిచేద్దాం మనస్సు ఇంద్రియములు ఉన్నవి అవి తమంత తనుగానే ప్రవర్తించుతున్నది దీనికోసం మళ్ళీ ఇంకొకటి కలదు అది ఏమిటో చెప్పు ఉంటే దానికి స్వతంత్రమైన వ్యాపారం లేదు అంటావు ఇంకోటి కలదు అంటావు ఇంకోటి లేదని ఇస్తే పోయింది కదా మనస్సు మనమని చేస్తోంది ఇట్ ఈస్ డూయింగ్ బయట సార్ కన్ను చూస్తోంది బయట సార్ గాలి వీచుతోంది బయట ఇప్పుడు ఆకులు కదులుతున్నాయి అనుకోండి దేని వల్ల కదులుతున్నాయి గాలి వీచడం గాలి దేని వల్ల వీచు దాని వల్ల ఇట్ ఈస్ ఇట్ ఈజ్ గ్లోయింగ్ బయట సార్ అలాగే ఇక్కడ కూడా చెవి కన్ను ముక్కు ఎన్ని మొదలైన ఇంద్రియములు మనస్సు కలిసి తమంత తామై ప్రవర్తిల్లుచున్నవి అని చెప్పేయచ్చు కదా చెప్పేస్తే అప్పుడు వీటి కంటే విలక్షణమైనది ఇంకొకటి కలదు దానికి ఆత్మాని పేరు పెట్టు దాని యొక్క అనుగ్రహం చేత దాని సన్నిధి అన్నీ ఇవన్నీ లేక దానిచే ప్రేరితములై ప్రవర్తిల్లుచున్నవి అని ఈ మీమాంసంతో ఆక్కర్లేకుండా థింగ్స్ బికమ్ ఈజీ అలా ఎందుకు చేయకూడదు అంటే దేర్ ఈజ్ ద ప్రాబ్లమ్ గ్యాస్ ఆ ప్రాబ్లం ఏమిటంటే గృహాదివత్ అని అంట దృష్టాంతం ఇప్పుడు గృహం ఉన్నదనుకోండి గృహము అంటే దేన్ని గృహము అంటారు రూఫ్ ఉంటుంది గోడలు ఉంటాయి ఫ్లోర్ ఉంటుంది రూమ్స్ ఉంటాయి కిచెన్ ఉంటుంది మంచములు అవి ఉంటాయి బకెట్లు వాటరు ఇవన్నీ ఉంటాయి దాన్ని గృహము సో ఇటువంటి అనేక వస్తువుల యొక్క సమాహారమునకు గృహము అని ఎప్పుడైతే అనేక వస్తువుల యొక్క సమాహారము ఉండి దానికి సమాహారము అంటే సంఘాతము అని పేరు వైయాకరణలు సమాహారం అనేది ఏంటైతే అంటారో వైదాంతులు దాన్నే సంఘాతము అని అంటారు అంటే ఓ చోటకి పోగేసి ఓ చోట కూర్చబడినవి ఒక చోటకి కూర్చబడినవి సమాహతములు అంటే ఒక చోటకి తీసుకురాబడి కోర్చబడినవి ఈ గృహం ఆ విధంగా అనేక అంశములు ఒక చోటకి కూర్చి సమకూర్చి పెట్టినాము ఎప్పుడు కూడా సంఘాతం ఎప్పుడు ఎక్కడ సంఘాతం ఉన్నా ఒక రూల్ ఒకటి ఉంది ఇట్స్ ఇస్ యూనివర్సల్ లా వీళ్ళు వేదాంతలు చాలా చక్కటి లాస్ అని వీళ్ళు ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు మ్యాథమెటికల్ లాస్ ఎంత యూనివర్సల్లో అంత యూనివర్సల్ లైక్ ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ ఉందనుకోండి ఇట్ ఈజ్ వ్యాలిడ్ ఎవరి దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ ది ఎంటైర్ బ్రహ్మాండ వేర్ ద లా ఈజ్ నాట్ వ్యాలిడ్ మీ చంద్రమండలానికి వెళ్ళాను కొన్ని ఇట్ ఈజ్ వ్యాలిడ్ మార్స్ మీద వ్యాలిడ్ స్టార్స్ లో వ్యాలిడ్ ఎవ్రీవేర్ ఇట్ ఈజ్ వ్యాలిడ్ లా ఆఫ్ గ్రావిటీ ఇవి ఏదాంత లాస్ అలాంటివి వాటికి ఎక్సెప్షన్స్ ఉండవు దాంట్లో ఒక లా ఏమంటే సంఘాతస్య పదార్థత్వం అది లా అక్కడ నేనున్నా సంఘాతం ఏదైనా అంటే ఒకటి వెల్ ఆర్గనైజ్డ్ యూనిట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ సంఘాత అంటే వెల్ ఆర్గనైజ్డ్ యూనిట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ లైక్ ఇంజిన్ రైల్ ఇంజిన్ ఆర్ లైక్ అన్ ఆటోమొబైల్ పూర్వం రథ దృష్టాంతం ఇచ్చేవారు లైక్ రథి ఇక్కడ బాడీ మైండ్ ఇంద్రియాస్ అన్ని కలిపి సంఘాతంగా తీసుకుని దానికి దృష్టాంతం చెప్తున్నాము కాబట్టి ఇది అది దారిష్టాంతికమవుతుంది బాడీ మైండ్ ఇస్తే దారిష్టాంతిక సో దృష్టాంతంలో రథము రథము దృష్టాంతంగా తీసుకున్నప్పుడు రథంలో చక్రాలు ఉంటాయి కాడీలు ఉంటాయి గుర్రం ఉంటుంది ఇవన్నీ కళ్ళె ఉంటుంది ఇవన్నీ కలిపితే రథం అవుతుంది కూబరము ఉంటారు ఇలాగ టొపేరం లాగా ఒకటి గూడు లాగా ఒకటి ఉంటుంది దాని లోపల కూర్చుంటాడు యజమానుడు ఇవన్నీ కలిపి రథమవుతుంది సంహతము సో సంఘాతస్య పరార్థత్వం ఏ ఆర్గనైజ్డ్ యూనిట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ ఈజ్ ఆల్వేస్ మెంట్ ఫర్ ఇట్ ఈజ్ ఆల్వేస్ మెంట్ ఇట్ ఈజ్ ఆల్వేస్ మెంట్ లైక్ ఇల్లుందనుకోండి ఇట్ ఈజ్ మెంట్ అది ఉద్దేశించబడినది ఎవరి కోసం ఉద్దేశించబడినది ఇల్లు లోపల ఉన్న గోడల కోసం ఉద్దేశించబడినది అని చెప్పగలుగుతారా చెప్పలేరు అయితే రూఫ్ కొరకు గృహము ఉద్దేశించబడినది అని చెప్పలేరు ఫ్లోర్ కొరకు ఉద్దేశించబడినది అని చెప్పలేరు ఎప్పుడు కూడా పరా అంటే ఇంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో వీటి కంటే అదనంగా ఇంకొకటి ఉండాలి ఇది కొంచెం శాదస్యగా ఉంటుంది అయినా మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఇంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటే వీటి కంటే ది అదర్ ఇల్లు తలుపుల కోసం ఉద్దేశించబడినది కిటికీల కోసం ఉద్దేశించబడినది అని చెప్పకూడదు మీరు లేకపోతే కర్చెన్స్ కొత్తగా కొనుక్కొచ్చి పెట్టారనుకోవాలి ఈ కర్చెన్స్ కోసం ఇల్లు ఉద్దేశించబడినది అని చెప్పకూడదు కొంతమంది అంతర్మూర్ఖంగా ఉంటారు ఇల్లు ఒకటి ఉంటే చక్కటి కట్టలను కట్టుకోవచ్చు అని ఒక ఆవిడ కోరిక అలా కూడా ఉంటాడు కానీ అది వ్యాలిడ్ కాలేదు ఒక వేదాంతలో వ్యాలిడ్ కాలేదు కాబట్టి అంటే ఇల్లు అనేది ఒక సంఘాతము కనుక అది తప్పనిసరిగా కొరకు అర్థం కొరకు అని పరాధత్వం అర్థం అంటే కొరకు అది కొరకు ఎవరి కొరకు దాంట్లో ఉన్న ఒక ఐటెం తీసి దాని కొరకు అని చెప్పకూడదు లేదా ఆ సంఘాతం అంతనే మూట కట్టి సంఘాతం ఒకటి కదా అక్కడ ఆల్రెడీ సంఘాతం ద అసెంబ్లీ అసెంబ్లీ కొరకు అని చెప్పకూడదు సో తన అసెంబ్లీ అసెంబ్లీ కొరకు ఉన్నది అని చెప్పకూడదు అలాంటి యూసేజెస్ని వీళ్ళు ది ఆర్ట్ ఈస్ ఫర్ ది ఆర్ట్స్ సేక్ అంటాడు ఒప్పుకోరు ఆర్ట్ ఆర్ట్స్ షేక్ కోసం కాదు ది ఆర్ట్స్ మెంట్ ఫర్ ది ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ కి డబ్బులు సంపాదించుకోవాలి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకోవాలి ఆ రెండు బాగా వచ్చేసిన తర్వాత ఒక ఆత్మానందాన్ని సంపాదించుకోవాలి దానికి ఒక ఆర్ట్ ఉన్నది ఆర్ట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఆర్ట్ డాన్స్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ డ్యాన్స్ ఇప్పుడు ఒక ఆర్ ఉంటుంది డ్యాన్స్ ఐ డాన్స్ బికాస్ డాన్స్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ డాన్స్ అంటున్నా hadonna podu avulem cheyanu nen avule cheptanu nu em cheyalante talupu mesesi dance chestu so you should not dance only days you are dancing only days it is a performing art eppudu kuda performing art emedi 10 mandi mundu cheya avasaram untundi voluntary ga undalo kodaraddani so kanaka nu 10 mandi mundu dance chesthaavu in doing so you make them happy they clap and you feel good about it so that sense of good దట్ ఫీలింగ్ ఆఫ్ గుడ్ దాని కొరకు డాన్స్ ఉద్దేశించారు అని చెప్పాలి తప్ప డాన్స్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ డ్యాన్స్ అని చెప్పకూడదు అలాగే ఈ సంఘాతము ఇల్లు అనే సంఘాతము ఇది తన కొరకే ఉద్దేశించబడినది అని చెప్పకూడదు లేదా తన ఇల్లుండేటువంటి భాగములు ఉన్నాయో వాటిలో ఒక దాని కొరకు లేక మూడింటి కొరకు రెండింటి కొరకు ఉద్దేశించబడినది అని చెప్పకూడదు కాబట్టి ఏం చెప్పాలి సంఘాతస్య పరాార్థత్వం సంఘాతం ఏదైనా కూడా పరము కొరకు ఉద్దేశించినది పరం అనగానేమి ది అదర్ ఒక మీనింగ్ ది అదర్ ఆ సంఘాతంలో ఉండదు అది అవుట్ సైడ్ ఆఫ్ ది సంఘాతం ఉంటుంది ది అదర్ దెన్ పరం అంటే సుపీరియర్ ఈ సంఘాతం కంటే సుపీరియర్ ఉంటుంది ది అదర్ ఉంటుంది ఓకే లైక్ ఈ రథమే తీసుకోండి రథము ఇట్ ఈస్ మెంట్ ఫర్ యూ నోనర్ ఓ బాస్ ఒకటి ఉంటుంది వాడి కొరకు ఉద్దేశించబడి ఉంటుంది వాడి కొరకు ఉద్దేశించబడి ఉంటుంది రథం సో గవర్నమెంట్ కార్లు ఇటువంటి తిరుగుతూ ఉంటాయి అది ఎవడో ఒక ఆఫీసర్ కొరకు ఉద్దేశించి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కాలం వాడు వాడుకోకుండా ఇంకోళ్ళు వాడుకుంటే అది వేరే సంగతి ఇట్ ఈస్ మెంట్ ఫర్ సబ్బడి హూ ఇస్ ది అదర్ అండ్ హూ ఇస్ సుపీరియర్ సంఘాత నా లుక్ అట్ ది బాడీ మైండ్ ఇట్ ఈస్ ఎ సంఘాత వేటి సంఘాతము మనస్సు ఇంద్రియములు దేహము మూడింటి యొక్క సంఘాతం హౌ కెన్ యూ సేవ్ ఇట్ ఇస్ సంఘాత అంటే యు కెనాట్ హ్యావ్ దండిపెండెంట్ ఆఫ్ వన్ అన్ అదర్ ఇప్పుడు మనస్సు ఉంది కానీ ఇంద్రియములు దేహము లేదు అనేది ఉండదు అలా అలా ఉండదు ఇంద్రియములు ఉన్నాయి కానీ ఇటు దేహము లేదు అటు మనస్సు లేదు అనే మాట ఉండదు దేహమున్నది కానీ మనస్సు లేదు ఇంద్రియములు లేదు అలా ఉండదండి అవన్నీ కలిసి ఉంటాయి దాని పేరే సంఘాతం కాబట్టి ఈ దేహేంద్రియమన సంఘాతము ఇట్ ఈజ్ అ సంఘాత అండ్ ఇట్ ఈజ్ ఫంక్షనల్ అండ్ దేర్ ఫాల్ ఇట్ ఈజ్ మెంట్ మెంట్ ఫర్ వాట్ ఫర్ అది వాక్యం తెలిసింది కదా ఇప్పుడు చూడండి ఫలావసానందేనా అవగమ్యతే ఏమిటది అస్థి హీ నిశ్చయముగా అస్థి కాలదు ఇదే ఆస్తికుడికి నాస్తికుడికి తేడా ఇదే నాస్తికుడు ఏమంటాడంటే సంఘాతం కంటే భిన్నంగా ఆత్మ లేదంటాడు వీళ్ళు నిరాత్మ లేకపోతే అనాత్మ వాళ్ళు ఆత్మ లేదు శూన్యం ఆత్మ లేదు అంటే శూన్యం ఆత్మ లేదీ లేదు అంటాడు కాదా మనస్సు ఇంద్రియములు అనుభవానికి వస్తున్నా వస్తున్నాయి అది సంఘాతమో అసంఘాతమే ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ యూ నో యూ హ్యావ్ టు ఎక్సెప్టెడ్ ఈజ్ అ సంఘాత దెన్ ఇట్ మస్ట్ బి మెంట్ ఫర్ సంథింగ్ అదర్ దాన్ ఇట్ సెల్ఫ్ అంటే వీ డోంట్ అక్సెప్ట్ దట్ థీసెస్ వాళ్ళకి శూన్యవాదులు అనిపారు ఆ థీసెస్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళని ఆస్తికులు అంటారు అంచేతనే సాంఖ్యుల్ని ఆస్తికుల్లో లెక్క వేస్తారు సాంఖ్యులు ఆస్తికులు ఆస్తిక దర్శనం వాళ్ళ దర్శనం ఆస్తిక దర్శనం వాళ్ళు దేవుళ్ళు లేడంటారు ఆ నాస్తిగా అది ఆ గోళ వేణు సాంఖ్యులు ఆస్తికులు శూన్యవాదులు నాస్తికులు ఎందుకంటే వాళ్ళు సంఘాతము కంటే విలక్షణమైనది వ్యతిరిక్తమున్న విలక్షణమున్న ఒకటే అర్థం సంఘాతము కంటే వ్యతిరేక్తమైన ఒకనొక తత్వము గలదు దాని పేరే ఆత్మ దేవుడు లేడమే ఆ ఆ గోళం వేరు అది నిరీశ్వరవాదము వాళ్ళు ఏమంటారంటే ఆత్మలు అనేకము ఈ ఆత్మలన్నింటి మీద మళ్ళీ పెత్తనం చెలాయించే ఓ పెద్ద ఆత్మ పెద్ద గుడ్డు చిన్న గుడ్డులన్నీ ఇలా వరుసగా పైన పెద్ద గుడ్డు ఆ పెద్ద గుడ్డు చిన్న గుడ్డులైన అన్నింటినీ కమాండ్ చేస్తూ ఓ తీసిస్తూ ఉంటుంది లోకంలో అలాంటివి లేదంటారు వాళ్ళు అలాంటిది లేకపోవడం ఎట్లా ఉందని వేదాంతులు అంటారు ఇప్పుడు జీవుడు సత్యమా బ్రహ్మ సత్యమా అంటే జీవుడే సత్యము బ్రహ్మమిథ్యా అంటే వాడు నాస్తికులు ఇదే వాళ్ళ ఘోరా అని ఒక ఆయన ఉండేవాడు ఆయన చెప్పాడు బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే కాదు బ్రహ్మమిథ్యా జగత్సత్యం అని చెప్పాడు జీవో బ్రహ్మైవ నా పలహ దట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ అస్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ అర్ సో వీ differ with Shankara in that respect. దట్ రెస్పెక్ట్ అని అతను అన్నాడు గోరా అని గోపరాజు రామచంద్రరావు గారు ఆయనో ఫిలాసఫరు థింకర్ థింకర్ కదా వీ షుడ్ నాట్ వీ షుడ్ నాట్ ఇష్టం కదా ఈజ్ డజన్ ఎ థింక్ ఈజ్ ఎ థింకర్ ఇట్స్ ఓకే హీజ్ థింకింగ్ ఈజ్ మన హిందూ ఫిలాసఫీ బ్యూటీ ఏంటంటే ఫిలాసఫర్ సందరినీ యాక్సెప్ట్ చేస్తారు ఈ కథలు చెప్పి జనాల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకంటే ఫిలాసఫర్ ఈజ్ ఆల్వేజ్ బెటర్ కథలు అంటే ఏమిటమ్ దే ఆర్ బిలీఫ్స్ బిలీఫ్స్ అండ్ ఇమాజినేషన్స్ అంచేత ఇప్పుడు అంటే అర్థం అంటే యూ కెన్ ఇమాజిన్ బెటర్ దెన్ ఆల్ అదర్ పీట్ ఉండే అర్థం ఇమాజినేషన్ చేయటానికి కూడా ఒక శక్తి కావాలి ఒక పవర్ అది ఇట్ ఇస్ నాట్ ఇమాజిన్ చేయటానికి దానికి కూడా ఒక పద్ధతి ఉండాలి ఇప్పుడు ఒక అప్పుడప్పుడు ఈ పురాణ గాథలు దే ఆర్ ఇమాజిన్ రౌండ్లీ దే ఆర్ ఇమాజిన్ ఇన్ ఎనికేస్ బట్ ఇమాజిన్ రౌండ్లీ అధ్వానంగా ఉంటాయి కొన్ని చోట్ల అది చూస్తూ ఉంటాను కదా అదే ఈ దిస్ ఇట్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ ఇమాజిన్ బెటర్ దా మచ్ బెటర్ దెన్ దిస్ అన్నట్టుగా ఉంటాయి సో కాబట్టి ఈ ఫిలాసఫర్ సో దెర్ ఈస్ నథింగ్ బియాండ్ ది మనస్ సెన్సార్స్ అండ్ ది బాడీ ఇది సంఘాతం అయ్యుండి కూడా దీనికంటే వేరే ఏది లేదు వాళ్ళు నాస్తికులు వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళది దాంట్లో ఉండే గుణదోషాలు అలా అది అంగీకారం అలాగూ అది దుష్టం అది ఇట్ ఈజ్ ఫ్లా ఫ్లాడ్ దీ రిజెక్టెడ్ కానీ ది పాయింట్ దట్ ఈస్ బీయింగ్ మేడ్ ఈ సంఘాతస్య పరార్థత్వం అస్థి ఆయన ఎలా మొదలుపెట్టారు చూడండి అస్థి హీ నిశ్చయముగా గలదు ఏమిటి నిశ్చయముగా గలదు శ్రోత్ర అస్థి వాట్ ఎవరిటేజ్ ఏమిటది అది చెవి కన్ను ముక్కు మొదలైన వాటిల్లో ఒకటి కాదు వాటితో కలిసినది కాదు సంఘాతంలో భాగం కాదు అసంహత శ్రోత్రాది అసంహత ఇప్పుడు ఈ తలుపులు ఈ గోడలు ఎందుకోసం ఉన్నాయి అంటే కిటికీల కోసం ఉన్నాయి అంటే ఏమైంది అక్కడికి ఆ కిటికీలు కూడా తలుపులు గోడలతో కలిసే ఉన్నాయి కదా అంటే వాటిలో కొన్ని మిగతా వాటి కోసం ఉన్నాయి అనే మాట అంగీతారం కాదు కాబట్టి ఒకటి గలదు అది ఈ చెవి కన్ను ముక్కు మొదలైన వ్యాపారములు చేసే ఇంద్రియముల శక్తులు ఏవైతే ఉన్నాయో వీటితోటి కలిసి ఉండేది కాదు అసంహత ఇప్పుడు యజమానుడు రథంతో కలిసి ఉంటాడా రథం దిగేసి వచ్చేస్తాడా రథం దిగేసి వచ్చేస్తాడా రథంలో కూర్చుని పయనిస్తాడు రథంలో కూర్చుని పయనించినప్పుడు రథంలో భాగమా రథం కంటే విలక్షణంగా ఉంటాడా రథంలో విలగట విలక్షణంగానే ఉంటాడు అలాగే శ్రోత్రముల కంటే విలక్షణంగా ఉండేది ఈ శ్రోత్రములు ఇవన్నీ కూడా కలాప అంటే గుంపు ఈ గుంపు అంతా కూడా ఆ యజమానుని యొక్క ప్రయోజనము కొరకే ప్రవర్తిల్లుతున్నది ఇప్పుడు కన్ను ఏం చేస్తుంది రూపాన్ని ప్రకాశింపజేస్తుంది కన్ను రూపాకారాన్ని పొందుతుంది రూపాన్ని పట్టుకొస్తుంది ఆ రూపాన్ని ప్రకాశింపజేయాల్సింది చైతన్యమే ఇప్పుడు ఫిలిము ఒక ఇంప్రెషన్ అని పట్టుకొస్తుంది కానీ ఆ ఇంప్రెషన్ ప్రకాశింపజేసి తెర మీద బొమ్మలాగా చేయాల్సింది ప్రకాశమే అది ఉండాలి కాబట్టి ఇప్పుడు ఫిల్మ్ పట్టుకొచ్చారు అనుకోండి ఈ ఫిలిం దేనికోసం పట్టుకొచ్చారు మీరు దేనికి సమర్పిస్తారు దీన్ని అంటే ఆ ప్రాజెక్టర్లో ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే గలదో దానికి సమర్పిస్తారు ఈ ఫిలింని సమర్పిస్తే మీకు సినిమా వస్తుంది అలాగే చెవి శబ్దములను పట్టుకుంటుంది పట్టుకుని ఏం చేస్తుంది వాటిని తనే ప్రకాశింపజేస్తున్నాను ఆ శబ్దములనే ఇంప్రెషన్స్ ని పట్టుకుని ఆత్మ చైతన్యంలో పెడుతున్నది పెడితే అవి ప్రకాశిస్తాయి కరుణ రూపములనే ఇంప్రెషన్స్ పట్టుకుని ఆత్మ చైతన్యంలో పెడితే అవి ప్రకాశిస్తాయి మనస్సు వేవ్స్ ని క్రియేట్ చేసి ఆ వేవ్స్ ని ఆత్మ చైతన్యంలో పెడితే అవి ప్రకాశం అవి ప్రకాశిస్తాయి కాబట్టి ఈ శ్రోత్రాది కలాపమంతా కూడా ఈ గుంపు కూడా ఆ ఆత్మ చైతన్యము దాని కొరకు పనిచేస్తూ ఇవన్నీ దాని కొరకు ఉద్దేశించబడినాయి అంటే ఆత్మ చూడాలనుకుంటే కన్ను ద్వారా చూస్తుందన్నమాట ఆత్మ వినాలంటే చెవి ద్వారా వింటుందన్నమాట మననం చేసేది మనస్సు ద్వారా తనేం చేస్తుంది తనేమీ చెయ్యదు ఇప్పుడు యజమానుడు ఉన్నాడు చక్రాలు తిరుగుతున్నాయా యజమానుడు తిరుగుతున్నాడా చక్రాలు తిరుగుతున్నాయి చక్రాలు ఎవరి కోసం తిరుగుతున్నాయో ఆయన కోసం తిరుగుతున్నాయి గుర్రం పరిగెడుతుందా ఆయన పరిగెడుతున్నాడా గుర్రం పరిగెడుతుంది ఎవరి కోసం ఆయన కోసం పరిగెడుతుంది అయితే ఆయన కూడా ఈ చక్రములు గుర్రముతో పాటు ఒకటనమాట ఈ మేఘం వరమాం నో ఆయన ఎప్పుడు కూడా వేటికి వెళ్ళినంతటికంటే విలక్షణంగానే ఉంటాడు ఆత్మహత్య ఈ విషయం మీరు ఎలా చెప్పగలరు ఆయన నేను చెప్పిన సూత్రం ఆయన వెర్బ్యాకింగ్ రాస్తున్నారు అక్కడ ఆ సూత్రము కపిల మహర్షి సంహతి సంహతాం పరాధత్ అవగమ్యతే అసలు ప్రశ్న ఏమిటి శ్రోత్రము మనస్సు వీటిని నియోగించేది వీటిని ప్రేరేపించేది తన ఇచ్ఛ చేతమే సన్నిధి మాత్రముచే ప్రేరేపించేది మొత్తం మీద ప్రేరేపించడమేగా అది ఏది అని ప్రశ్న ఆ ప్రశ్న ఉందంటే అసలు ప్రేరేపించేది ఒకటి ఉండాలి కదా ప్రేరేపించేది ఉండాలి ఏమిటా ప్రేరేపించేది అంటే ఉంది ఎందుకని ఉంది ప్రేరేపించేది ఒకటి అస్థి అని మీకు ఎలా తెలిసింది అంటే సంహతానాం పరార్థత్వాత్ శోత్రాదీనాం ప్రయోక్త అవగమ్యతే అవగమ్యత అంటే వై అండర్స్టాండ్ దెర్ ఈజ్ ఎ పవర్ బిహైండ్ ది ఇయర్స్ ఎట్సెట్రా దేన్ని బట్టి చెప్పగలరు మీరు సంఘాతం ఇదే సంఘాతము గనుక సంఘాతం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పరము కొరకు ఉద్దేశించినది మాత్రమే అవుతూ ఉంటుంది గనుక ఈ సంఘాత్మహ సంహతానా పరాార్థత్వం అన్నది వేదాంతంలో చాలా ప్రధానమైన ప్రిన్సిపల్ మీరు ప్రేయా టెన్షన్ అంటున్నారు అండ్ ఇట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ కపిల మహర్షి తస్మాత్ అనురూపమేవా ఇదం ప్రతివచనం శ్రోత్రోత్రం ఇది కాబట్టి తస్మాత్ కాబట్టి ఈ సమాధానము శ్రోత్రోత్రం ఇత్యాది సమాధానము అననురూపము కాదు అనురూపమే అంటే కాబట్టి ఈ శ్రోత్రాది కలాపము కళాపమును ప్రేరేపిస్తూ వీటి ఆ వ్యాపారములను ఘటిల్ల చేస్తూ అంటే మేక్ ఇట్ హ్యాపీ ఘటిల్ల చేస్తూ వీటికంటే విలక్షణంగా ఉన్న ఒకనొక తత్వము గలదు ఈ చర్చంతా ఎందుకు వస్తుందంటే ఇక్కడ టేబుల్ ఉందా లేదా అని ఎవడో చర్చ చేయదు ఎందుకంటే అందరూ కూడా కంటితో చూసి టేబుల్ని గ్రహిస్తూ ఉంటారు దాని గురించి చర్చ ఉండరు చర్చ ఎప్పుడు కూడా కంటికి కనబడే నామరూపాల గురించి చర్చ ఉండరు కంటికి కనబడే దేహాది సంఘాతం గురించి చర్చే ఉంది ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ ఫంక్షన్ ఆల్సో ఇట్ ఈస్ నెవర్బడీస్ ఎక్స్పీరియన్స్ కంటికి కనబడని తత్వము గురించి ప్రసంగం ప్రసక్తి అక్కడ వస్తుంది ఆ కంటికి కనబడది కనబడానిది ఉందంటావా లేదంటవా అంటే అర్థం స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్లినప్పుడే మీకు చర్చ ఫిలాసఫీ అవుతుంది అది మీరు స్థూలంలోనే కూర్చుండిపోతే ఫిలాసఫీ అవద్దు స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి అప్పుడే ఫిలాసఫీ అవుతుంది అంచేతనే విగ్రహంతో మొదలుపెట్టి విగ్రహంతో అంతం చేయకూడదు లైఫ్నే విగ్రహంతో మొదలుపెట్టి విగ్రహంతో స్వామి వేరు ఆనందం అన్నట్టుగా యు ఆర్ బోర్న్ ఇన్ ది చర్చ్ యూ షుడ్ నాట్ డై ఇన్ ది చర్చ్ అన్నాడు చర్చ్లో పుట్టి చర్చిలో చదవకూడదు అన్నాడు చర్చ్లో పుట్టడం అంటే ఒక బిలీఫ్ సిస్టమ్ మనం వచ్చాము దాంతో ఎండ్ అయిపోకూడదు లైఫ్ యూ షుడ్ మూవ్ టు బియాండ్ దాట్ ఒక సూక్ష్మమైన తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా మీరు వేరు దేవుడు వేరు అనే విధంగా మీరు ఎంత కాలమైతే పెట్టుకుంటారో అంత కాలము ఇట్ ఈజ్ ఎ బిలీఫ్ అన్హెన్స్ ఇట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్ దానికి మళ్ళీ ఎక్సెప్షన్ ఏ ఉండదు ఇట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్ అలా కాకుండా దేవుడు ఉన్నప్పుడు నేను లేను నేనుండదు ఇంకా ఇప్పుడు కబీర్దాస్ ఏమన్నాడంటే ఖుదాకో వీడు ఖుదా కోసం వెతుకుతూ ఉన్నాడు తీ దొరకమే లేదు వెతుకుతూ ఉంటే దొరకకుండానే ఉండిపోయాడు ఆ కుదా తీరా కుదా దొరికేపటికి ఖుద్దు మాయిల్ అయిపోయింది అనేదో పద్యం ఉంది కబీర్దాస్ ఖుద్దు ఉండదు కొద్దు ఉన్నాడు అనుకోండి కుదా ఉండడు కుదా ఉంటే ఖుద్దు ఉండడు ఎంత బాగా చెప్పాడు చూడ ఉర్దూ ఈజ్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అని నాకు అనిపిస్తుంది అంటే నాకు కొంచెం లాంగ్వేజెస్ అంటే ఉండే ప్రీతితోటి ఖుద్ అనే పదాలని స్వయం అని అర్థం నాకు సంస్కృతంలో సో ద్ వెరీ ఇంట్రెస్ట్ హిందీ కూడా హిందీలో అంటే హిందీలోకి సంస్కృతం నుంచే వచ్చింది ఇట్స్ ఆల్ రైట్ సో ఖుద్ ఉన్నాడు అనుకోండి ఖుదా ఉండడు ఎవడైనా నాకు దేవుడు కనపడ్డాడు అంటే హీస్ ఇమాజినేనింగ్ ఈజ్ ఇమాజినింగ్ తర్వాత దీంట్లో ఇమాజినేషన్ అన్నదానికి ఒక ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ని క్రిస్టియన్ కి క్రైస్ట్ క్రిస్టియన్కి భగవాన్ బుద్ధుడు ఎప్పుడూ కనుక్కుంటాడు ఏమండి హిందూకి రాముడే కనపడతాడు తప్ప క్రిస్టో లేకపోతే బుద్ధుడో కనపడ్డాడు దాని బట్టి మీకేమర్థమైంది ఈచ్ పర్సన్ ఈజ్ ఇమాజినింగ్ అకార్డింగ్ టు హిజోన్ బిలీవ్ అని అర్థం అదర్వైజ్ దేవుడు వీడి ఇమాజినేషన్ తో సంబంధం లేకుండా వీడికి కనపడ్డాడు అంటే వై షుడ్ హీ నాట్ అపియర్ ఇన్ ఏ ఇన్ ఏ ఫార్మ్ అన్వాన్ టు హిమ్ సో వేర్ ఆర్ ఇష్యూస్ లే ఎనివే కమ్మింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఆ తత్వము గలదు ఒకటి గలదు సూక్ష్మంగా ఉండాలి కాబట్టి నేను అనుకునేది కూడా సంఘాతంలో భాగం అహంకారం కూడా సంఘాతంలో భాగం అహంకారం ఉంటుంది అహంకారం లేకుండా ఇదేది ఇవన్నీ పనిచేస్తూ అహంకారంతో కలిసే పనిచేస్తూ కాబట్టి అహంకారం కూడా సంఘాతంలో భాగమే ఇక్కడ మనం అహంకారం గురించి మాట్లాడటం లేదు కాబట్టి అహంకారము మనస్సు అంటే అహంకారమే మనస్సులో భాగమే అహంకారం ఈగో ఇస్ ఆల్సో ఎ థాట్ కాబట్టి నన్ను మనస్సులో పడేస్తాం సో వీటన్నిటికీ అతీతంగా ఒక జీవతత్వము ఒక ఆత్మతత్వము గలదా వీళ్ళు సంసారులు ఉన్నారనుకోండి వాళ్ళు ఆ అహంకారమే ఇది మెయిన్ మెయిన్ థింగ్ గా స్వీకరిస్తారు దేశ్యం దట్ ఈ సంఘాతం కంటే విలక్షణమైనది అహంకారం అనుకుంటారు ఆ సంఘాతము కూడా అహంకారంతో కలిసి ఉంటుంది అని తెలుసుకోలేరు కనుక ఆ సంఘాత అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది తాదాత్మ్యం నుంచి అహంకారం వస్తుంది కాబట్టి హీ ఇస్ ది అహంకార అండ్ అహంకార ఇస్ ది ఐడెంటిఫికేషన్ అండ్ దెన్ హీ సీక్స్ ది రియాలిటీ అవుట్ సైడ్ అక్కడెక్కడో రియాలిటీ ఉన్నది వైకుంఠంలో ఉన్నది కైలాసంలో ఉన్నది అని ఏదో పేర్లు రూపాలు ఉంటాయి ఇవి ఉంటాయి ఉంటాయి సంథింగ్ లైక్ దాట్ So it goes into a belief, and every uh, belief is an imagination. Belief and imagination, belief and imagination, they, they are together. I say, me ramata chepte valottu kodadu, where you say not to be. Unless valyavon kuntapinta hai, somebody else's imagination becomes your belief. Again what? We'd imagine, we'd imagine jeseyanta satta kodal edu vidke. Imagine jeseyanta koda, vaka. ఒక సూక్ష్మ బుద్ధి ఉండాలి జనులు సూక్ష్మబుద్ధి ఎదురుగొటలు స్థూల బుద్ధితో ఉంటారు సంసార ప్రధానంగా ఉంటారు ఈ దేవుడు అనేవి ఉడికే సంసారానికి ఉపయోగపడే అంశ అంశంగా స్వీకరిస్తారు తప్ప ఇప్పుడు కారు కొనుక్కుంటాడు కారులో దేవుడి ఫోటో ఒకటి పెడతాడు ఇప్పుడు కారులో దేవుడి ఫోటో ఎందుకు వచ్చింది కారు ఉంది కాబట్టి సో కారు ముఖ్యమా దేవుడి ఫోటో ముఖ్యమా ఏదో అది చెప్పండి అన్నాడు ఇప్పుడు కారు కొని లోపల దేవుడి ఫోటో పెట్టేటంటే ఏది ముఖ్యం అంటారా కారే ముఖ్యం ఏమంటే ఇల్లు కొని పూజా రూమ్ కట్టి పూజారూమ్ కట్టు ఏది ముఖ్యం అనుకుంటున్నారు మీరు ఇవే మొచ్చాం కాబట్టి దేవుడు అన్నది సబ్సర్వీ అంటూ అలా ఉంటుంది సంసారంలో ఎక్కువ వ్యవహారాలు ఉంటుంది దీంట్లో ఇంకో రహస్యం ఉంది మనం ఉంటే సంసారంలో నియమించడమే కాదు సాధు సంతులు కూడా అలాగే ఉంటారు మీకు రహస్యం చెప్తారు సపోజ్ సొసైటీ స్టాప్స్ రెస్పెక్టింగ్ ఆర్ ఎడోరింగ్ సన్యాసుల్ని రెస్పెక్ట్ చేయడం ఎడోర్ చేయడం మానేసేసిందనుకోండి సొసైటీ ఎంతమంది సన్యాసులుగా మిగులు ఉంటారు ఎవడో ఇక్కడ ఒకడో అక్కడ ఒకడో ఎవడో మంది మిగులుంటారు ఇప్పుడు మీకు సమాజంలో చాలా బిజీగా ఉన్న సన్యాసులు అందరూ కూడా They will just disappear from the scene. They are there in the scene only because people adore. If you have a Sahiba Baba's <laughs> gullu, where do you go? If you have a Sahiba Baba's pujala, then you have a gullu, where do you go? There is a gullu, there is a belief in the gullu, there is a belief in the gullu. If you have a Sahiba Baba's pujala, then you have a Ramalaya's pujala, ఎందుకంటే వీళ్ళు రాముణ్ణి ఆరాధించడం మానేసి బాబాల వెంట దాని వెంట పడుతున్నారు రాముణ్ణి ఆరాధించడం మానేశారు వీళ్ళు ఎందుకంటే ఫెమీయర్ విత్ అదర్ థింగ్స్ దాంతో కొత్తగా మీకు కట్టి రామాలయం ఉండదు మీకు ఏవో ప్రాచీన కాలం నుంచి వస్తున్న రామాలయాలు ఏవో అవే తప్ప మీకు న్యూగా రామాలయం రాదు న్యూగా వచ్చిందంటే అది అయ్యప్పైనా అవుతుంది బాబా అయినా అవుతుంది లేకపోతే సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ రామా అన్నది రాదు కాబట్టి వీళ్ళు కనుక ప్రజలు కనుక సాధువులని వర్షిప్ చేయటం మానేస్తే సాధువులు వెల్డీ చెప్పారు మోస్ట్ ఆఫ్ దమ్ వెల్డీజారు అప్పుడు అసలైన సాధువులు మిగులుతారు అసలైన సోమరిపోత కథ మీకు ఒకసారి నేను చెప్పాను సార్ నిన్న గుర్తొచ్చిందన్న అసలైన సోమరిపోత కథ వాడు ఒకడు మిగులుతారు ఆ రకట్గా మీకు భిక్షోభం మేము అంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరు మిగులుతారు వాళ్ళు ఏమేమి వేస్తారు ఒకటి స్టిల్ వాళ్ళు దళ్యాతులుగా మిగులుంటారు వాళ్ళు సమాజంలో కలిసిపోరు వాళ్ళు కాబట్టి సొసైటీ అంతా స్థూల బుద్ధితో పోతూ ఉంటుంది సూక్ష్మంగా ఆలోచించడం అన్నది ఫిలాసఫర్స్ యొక్క లక్షణం మంచిది కాబట్టి ఆ పరశబ్దానికి చెప్తా చెప్తో నేను ఇంతవరకు వచ్చాను కనుక శ్రోత్ర శ్రోత్రం అనే మాట శ్రోత్రస్య ప్రయోక్తాకహ అని ప్రశ్నిస్తుంటే శ్రోత్రం అని సమాధానం చెప్పడం తగదు అనే మాట సరికాదు పూర్వపక్షాన్ని కొట్టిపారేశాను మళ్ళీ పూర్వపక్షం కఃున అత్ర పదార్థు శ్రోత్రమి అయ్యా మంచిదేనండి మీరు చెప్పిన సమాధానం కరెక్టే అని మీరు అంటున్నారు ఒప్పుకున్నాం అసలు దాని అర్థం ఏదో చెప్పండి మాకు శ్రోత్ర శ్రోత్రం అనే పదం అనే పద సముదాయం రెండు పదాలు కలిసం ఒక ఫ్రేజ్ ఆ ఫ్రేజ్కి అర్థం ఏమిటో చెప్పండి మాకు అర్థం అంటే దాంట్లో తెలియడానికేముంది చెవి అంటే తెలుసు కదా చెవికి చెవి అంటే చెవి తెలిస్తే చెవికి చెవి కూడా తెలుస్తుంది అని అలా మీరు అలా అడ్డగోలుగా చెప్పద్దు అలా మాత్రం చెప్పద్దు మీరు ఎందుకంటే చెవడ్డే మాకేమిటో తెలుసు కాబట్టి అలా అలా చెప్పొద్దని పాప ఆయన అంటాడున్నహి అత్రంతరేణ ప్రకాశాంతరేణ అర్థ అంటే ప్రయోజనం అనర్థం అర్థ అంటే ప్రయోజనం ఇప్పుడు చెవి ఉన్నది చెవికి చెవి అంటే అర్థాలతో చెప్పాలి మీరు మాకు ఎందుకంటే చెవినడానికి ఆ చెవికి ఇంకో చెవి అక్కర్లేదు ఇంకో చెవితో పని లేదు కాబట్టి చెవి వినడానికి ఇంకో చెవితో పని ఉంటుందా ఉండదు చెవి వినేస్తుందంటే చెవి వింటుందంటే చెవి వినాలి అంటే ఆ చెవికి మరో చెవి కావాలి ఇజ్ ఇట్ సో అక్కర్లేదు అది వింటుంది కాబట్టి మాకు ఈ చెవికి చెవి అన్నది ఏదో అర్థం కాలేదు యథా ప్రకాశస్య ప్రకాశాంతరైన అర్థ నా దృష్ట వ్యతిరేక దృష్టాంతం ఇప్పుడు దీపం ఉంది ఈ దీపము వెలుగుతోంది ఈ దీపం వెలగడానికి ఇంకో దీపం అవసరమా ఈ దీపం వెలుగుతోందంటే ప్రకాశిస్తోందండి ఈ దీపం ప్రకాశిస్తోంది ఈ దీపం ఇప్పుడు ఈ బల్బు ప్రకాశిస్తోంది అంటే ఇంకో బల్బు ప్రకాశిస్తుంటే ఈ బల్బును ప్రకాశిస్తోందా సపోజ్ ఇంకో గొల్బు ప్రకాశిస్తోంది కనుక ఇది ప్రకాశిస్తోంది అన్నారనుకోండి అప్పుడు ఇంకో గొల్బుని ఆపేస్తే ఇది ఏమవ్వాలి ఆగిపోవాలి అప్పుడు ఇంకో గొల్బుని ఆపేసి చూడండి మీరు ఇది ఆగిపోలేదు అంటే అర్థమేంటి ఆ బల్బు దారిని అది ప్రకాశిస్తోంది ఈ బల్బు దారిని ఇది ప్రకాశిస్తుంది ఇంట్లో ఒక లా ఉంది ఘటాన్ని దీపం ప్రకాశింపజేస్తుంది దాంట్లో సందేహం దీపం యొక్క వెలుగు లేకుండా ఘటం తన ప్రధాన ప్రకాశించారు మరి దీపాలు ఎవరు ప్రకాశింపజేస్తారు అంటే మరో దీపము ప్రకాశింపజేస్తుంది అనకూడదు తప్పది దీపాన్ని దీపమే ప్రకాశింపజేస్తుంది కాబట్టి దీపము తనంత తాను ప్రకాశిస్తూనే ఇతరమును ప్రకాశింపజేస్తుంది కాబట్టి ఘటపటార్దులను ఏది ప్రకాశింపజేస్తోంది అనే ప్రశ్న సమాధానం ఉంటాయి తప్ప ఓ చిన్న దీపం వెలుగుతోంటే ఆ దీపాన్ని ఏది ప్రకాశింపజేస్తుంది అనే ప్రశ్న ఉండదు సమాధానము ఉండదు దీపం స్వయంగానే ప్రకాశిస్తుంది అలాగే చెవింటోంది అంటే శబ్దాలని ప్రకాశింపజేస్తోంది అంటే చెవి ఒక దీపము వంటిది ఒక వెలుగుది ఆ వెలుగులో శబ్దాలన్నీ తెలుస్తాయి అలాగే కన్ను ఒక దీపము కాబట్టి శబ్దము తనంత తను ప్రకాశించదు చెవి చేత ప్రకాశింపజేయబడుతుంది కానీ చెవికి ఇంకో చెవి అక్కర్లేదు ఘటము తనంత తాను ప్రకాశింపదు ప్రకాశించదు దీపము చేత ప్రకాశింపజేయబడుతుంది కానీ దీపము తనంత తానుగా ప్రకాశిస్తుందే తప్ప ఇంకో దీపాన్ని ఆశించదు ఘటస్ దీపహ దీపస్య దీపాంతరం తప్పు ఘటస్ దీప దీప స్వయం భాతి అలాగే శబ్దానికి చెవి చెవి స్వయంగా ప్రకాశిస్తోంది మాకు ఎలా అర్థమవుతుంటే మీరొచ్చి చెవికి చెవి అని చెప్తే అది ఆ పదానికి ఆ ఎక్స్ప్రెషన్ మాకు తెలియలేదు పూర్వపక్షం ఎప్పుడు కూడా పూర్వపక్షాన్ని గట్టిగా చదువుకోవాలి తెలుసుకోవాలి తర్వాత దాన్ని కొట్టిపారేస్తారు మీరు అలంకృత్య శిరఛేద న్యాయము అంటారు అంటే తలకాయ కొట్టేసే ముందు దానికి అలంకారం చేస్తారు ఇప్పుడు గుమ్మిడికాయని అలంకరించి అలంకరించకుండా పగల కొట్టరు ఎలాగా పగలగొట్టేది కదా అలంకారం ఎందుకు అనుకోడు పగలగొట్టేదాన్ని చక్కగా అలంకారం చేసి పగలగొట్టారు తలకాయ తీసేస్తారు తలకాయ తీసే ముందు వాడు తలకి చక్కగా బొట్లువి పెట్టి అలంకారం చేస్తారు నైష దోష అంటే ఈ పూర్వపక్షము ఒక దోషాన్ని ఉద్భావన చేసింది కదా ఏమని శ్రోత్రోత్రం అనే పదానికి వేరే అర్థమే కనపడట చేసింది కదా ఈ దోషము సరికాదు సిద్ధాంతం అయమర్థ సరే కాసుకో నీకు ఇప్పుడు శ్రోత్ర శ్రోత్రం అనేదానికి అర్థం కావాలి కదా కాసుకో ది రెడీ దిస్ ఇస్ ది మీ శ్రోత్రం తావత్ స్వ విషయం వ్యంజన సమర్థం దృష్టం ఇంద్రియమునకు విషయము అనేది ఒకటి ఉంటుంది ఇంద్రియము అంటే ఒక లైట్ ఒక లైట్ విషయము అంటే ఆ లైట్ చేత ప్రకాశింపజేయబడే వస్తువు అది విషయం కన్నుకి విషయమేటి రూపము చెవికి విషయము శబ్దము ముక్కుకు విషయము గంధము ఇప్పుడు మల్లె పువ్వులు ఉన్నాయనుకోండి వీడు ముక్కు సరిగ్గా పనిచేయలేదు అనుకోండి అది మల్లె పువ్వులనే మాటకి అర్థమేటి కంటితో చూస్తున్నాడు కాబట్టి పర్వాలేదు ఇప్పుడు కన్ను లేక ముక్కు లేకపోతే మళ్ళెలు అంటే అర్థమేమిటి ఇంకా కాబట్టి ఇంద్రియం ఏం చేస్తుంది తన విషయమును అది ప్రకటిస్తూ ఉంటుంది అంటే ప్రకటించుట అంటే ప్రకాశింపజేయుట అటువంటి సామర్థ్యము అటువంటి శక్తి ఇంద్రియానికి కలదు సూత్రేంద్రియానికి కూడా కలదు శబ్దములను ప్రకటి ప్రకాశింపజేసే సామర్థ్యము శ్రోత్రేంద్రియానికి కలదు ఇది మనందరికి అనుభవంలో ఉన్న విషయమే దృష్టం ఇప్పుడు ఆ శక్తి ఆ సామర్థ్యం దానికి ఎలా వచ్చింది శ్రోత్రేంద్రియానికి ఆ సామర్థ్యం ఎలా వచ్చింది ఈ ప్రశ్న ఎలాంటిదంటే అర్థం ఉంది గదిలో ఈ అర్థం మెలమెల మెరిసిపోతుంది దాని కాంతిలో గదిలో ఉన్న పదార్థములన్నీ కూడా ఆ అద్దంలో స్పష్టంగా కనపడుతుంది మీరు అర్థం చేసి చూస్తున్నారు అర్థం చేసి చూస్తుంటే ఆ గదిలో ఉన్నటువంటి ఘటము పటము ఇత్యాదులన్నీ కూడా బాగా స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమంటాము ఈ అద్దము ఈ గదిలోని ఘటపటాదులను ప్రకాశింపజేస్తుంది అని అంటాం మనం అయితే అద్దము తనంత తానుగా అటువంటి శక్తిని కలిగి ప్రకాశింపజేస్తోందా అన్నది ఒక ప్రశ్న అంటే ఎస్ చూడండి అర్థం చేసి చూడండి అది చక్కగా షైనింగ్గా మెరిసిపోతూ కాబట్టి తనంత తానుగానే ప్రకాశింపజేస్తుంది అని వాడు సమాధానం చెప్పాడు చెప్తే తప్పురా నన్న అది ఎంత గొప్పగా మెరిసేదైనా కూడా చీకట్లో పెడితే అది ఏన్ని ప్రకాశింపజేయలేదు అది సూర్యకాంతి చేతాది ప్రకాశించి ఆ తర్వాత ఇతరమును ప్రకాశింపజేస్తుంది ఒక ఆయన రంగురాళ్ల ఉంగరం పెట్టుకున్నాడు కెంపు ఉంగరం పెట్టుకున్నాడు ఎందుకురా కెంపు ఉంగరం పెట్టుకున్నాడు ఎందుకురా అంటే వాడి చెప్పాడు కెంపు గ్రో ఎందుకు పెట్టుకున్నాడంటే వాడికి మధ్యన బిజినెస్ సరిగ్గా కలిసి రావట్లేదు కెంపు పెట్టుకుంటే నీకు బిజినెస్ కలిసి వస్తుందనే వాళ్ళు చెప్పారు అని చెప్పి పెట్టుకున్నాను నేను అంటే నేను అడిగాను ఇప్పుడు ఈ కెంపు బిజినెస్ మీద ప్రభావం ఎలా చూపగలుగుతుంది అని అడిగాను అడిగితే కెంపు నుంచి వచ్చిన కిరణములు పడతాయి కదా అలా చెప్తారని ఏం చెప్పడం కాదు దీని మించి కిరణములు పడుతూ ఉంటాయి బిజినెస్ ప్రొమిసెస్ మీద ఆ కిరణములకు ఆ శక్తి కదా రణములు పడతాయి లైట్ విత్ జీఆర్ ఏడు కలర్స్ ఉంటాయి దానికి బిజినెస్ ఇంప్రూవ్ చేసే శక్తి అన్నది నవ్ కమాన్ హౌ కెన్ దట్ బి చలో డోంట్ ఎంటర్ ఇంటూ దాట్ ఏమండ ఇప్పుడు ఈ కిరణములు దీని నుంచి ఎలా పడతాయి ఈ పెంపు నుంచి ఎలా పడతాయి అది స్వయంగా కిరణములను ఏమైనా రిలీజ్ చేస్తుందా స్వయంగా కిరణాలను రిలీజ్ వీడి చేతికి క్యాన్సర్ వస్తుందా స్వయంగా కిరణాలు నేను రిలీజ్ చేయదు సూర్యకిరణములు దాని మీద పడి అవి ప్రకాశ వీడు స్వయంగా కిరణాలు పడతాయనుకుంటున్నాడు సూర్యకిరణములు పోతే సూర్యకిరణాలే పడ్డాయి కొన్ని అదైనా పడుతున్నాయి కదా అప్పుడు ఇది ఎందుకు డైరెక్ట్ గానే సూర్యకిరణాలు పడచ్చు ఇది ఎందుకు మధ్యలో ఉన్నాడు నిలబడదు అంచేతమే ఇట్ ఇస్ ఆల్ బిలీఫ్ అండ్ ఇమాజినేషన్ వీళ్ళకి అంటే నీకు ఇమాజినేషన్ చేత కాదు కదా నీ తరఫున నేను ఇమాజిన్ చేస్తాను రా నేను ఇంత పరిశీలిస్తే నీ తరఫున నేను ఇమాజిన్ చేస్తాను దీస్ ఈజ్ హౌ దీస్ థింగ్ సాపరేట్ చలో ఇప్పుడు ఈ శ్రోత్రము తన విషయమైన శబ్దములను ప్రకాశింపజేస్తున్నమాట వాస్తవమే అది తన యొక్క స్వంతంగా తన శక్తితో ప్రకాశింపజేస్తుందా లేక మరి యొక్క సన్నిధి ఎందు ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు ఈ అర్థము ఘటపటాదులను చక్కగా ప్రతిఫలిస్తోంది ఇట్ ఈస్ షైనింగ్ అవన్నీ అవన్నీ క్యాప్చర్ చేస్తోంది అవన్నీ దాంట్లో అర్థంలో కనపడతాను నేను చక్కగా క్యాప్చర్ చేస్తోందంటే ఆ క్యాప్చర్ చేసిన వాటి కూడా ప్రకాశింపజేస్తోంది అంటే తనంత తాను చేస్తోందా లేదు సూర్యుని యొక్క ప్రకాశించేతనే తాను ప్రకాశించి అప్పుడు ఘటపటాదులను ప్రకాశింపజేస్తుంది అయితే సూర్యుడు పని ఈ అద్దాన్ని ప్రకాశింపజేసి తద్వారా దానికి శక్తినిస్తే అప్పుడు అది వీటిని ప్రకాశింపజేస్తుందా లేదు సూర్యుడికి అలాంటి శాతస్థాలు ఏం ఆయన ఉన్న చోట ఉంటాడంతే తత్వముల ఎందు రాగద్వేషాలు ఇప్పుడు సూర్యుడిని మీరు తిట్టేరనుకోండి మీకు వెచ్చగుణాన్ని ఇవ్వడం మానేడు మీరు చక్కగా ఎండలో నిలబడి చెడామడాతులు సూర్యులని తిట్టండి మీరు మీకు వెచ్చదనాన్ని ఇస్తారు శీతకాలంలో రెండో నిలబడి సూర్యుల్ని తిరిగితే మీకు వెచ్చదనాన్ని ఇస్తారు మీరు ఇంట్లో కూర్చుని ఉనికిపోతూ చలితో బాధపడుతో భాస్కర దాండకని చదివారు అనుకోండి మీకు వెచ్చదనం ఇవ్వడు బస్ అసంత నిజంగా అగ్ని అంతే అగ్నిలో హోమాలు బతు ఒక జీవితకాలం చేసి అగ్నికి దూరంగా కూర్చున్నవాడికి వేడి తగలదు చలితో వణుకుపోతూ ఉంటాడు ఎప్పుడు హోమం అంటే ఏదో వెళ్కుండా చక్కటి మంచి కన్వీనియంట్ స్పాట్ చూసుకుని అగ్ని పక్కనే కూర్చున్నవాడు వేత్తగా ఉంటాడు ఎందుకంటే అగ్నికి రాగద్వేషాలు ఉండవు అగ్నికి ఇన్ జనరల్ తత్వానికి రాగద్వేషాలు ఉండవు భగవంతుడు తత్వమా లేకపోతే రాజద్వేషములు కలిగిన ఒక బ్రెయిన్ అనేది మన జనులు చూసుకోవాలి దీన్ని ఐన్స్టైన్ కూడా మాట్లాడాడు ఏదే విధంగా ఐన్స్టైన్ కూడా ఇదే మాట మాట్లాడాడు ఆయన ఇంకో దృష్టితో చెప్పాడు ఎనీవే కాబట్టి ఒక ఒక చైతన్యం ఒకటి కలదు ఓ వెలుగు ఒకటి ఉన్నది ఆ వెలుగు యొక్క సన్నిధిలో ఈ శ్రోత్రమునకు ఒక స్పెషల్ సామర్థ్యం వచ్చేసింది దాన్ని బట్టి శబ్దాన్ని ప్రకాశింపజేస్తాడు ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే కన్నుకి శక్తి కూడా ఆ శ ఆ విలుగు నుంచే వస్తుంది చెవికి కూడా శక్తి ఆ విలుగు నుంచే వస్తుంది కానీ కన్నుకు వచ్చినప్పుడు అది రూపాలని మాత్రమే ప్రకాశింపజేస్తుంది చెవికి వచ్చినప్పుడు అది శబ్దాలని మాత్రమే ప్రకాశింపజేస్తుంది అంటే అక్కడ వచ్చేప్పటికి డిస్టింక్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు సూర్యకాంతి గ్రీన్ కలర్ వస్త్రం మీద పడుతుంది రెడ్ కలర్ వస్త్రం మీద పడుతుంది అంతవరకు సూర్యకాంతి సేమ్ ఒకసారి వాటి మీద పడి రిఫ్లెక్ట్ అయిన తర్వాత డిఫరెంట్ రెడ్ కలర్ వస్త్రం నుంచి వచ్చే సూర్యకాంతిలో రెడ్డు మిగతా ఉన్న ఉండవు గ్రీన్ కలర్ వస్త్రం నుంచి వచ్చే సూర్యకాంతిలో గ్రీన్ ఉంటుంది ఎవరు అదర్ కలర్ ఈజ్ అబ్జార్బ్డ్ వేరే సూర్యకాంతిలో ఈ తేడాలుండవు కాబట్టి సూర్యకాంతి సమానంగా ఉంటూ వీటి ఎందు భిన్న భిన్నములైన రంగులను ప్రకటిస్తూ ఉంటుంది తాను సమానంగా ఉండే కాబట్టి సూర్యకాంతి అనే అంశంలో సామ్యం ఉంటుంది గ్రీన్ బ్లూ అనే తేడా అది ఉపాధిని బట్టి వస్తుంది అలాగే ఆత్మ చైతన్యము సమానం కానీ దాని సామర్థ్యం మరి చెవిలోనూ కన్నులోనూ తేడా ఎందుకుంది అంటే ఆ తేడా ఆత్మ తేడాని బట్టి వచ్చింది తేడా ఉపాధులను యొక్క తేడా ఇప్పుడు చూడండి తత్తు స్వ విషయం వ్యంజన సామర్థ్యం శ్రోత్ర అన్వయం చేసుకోవాలంటే శ్రోత్రస్య తత్ స్వవిషయం వ్యంజన సామర్థ్యం అని పెట్టుకోవాలి శ్రోత్రస్య వెనక్కి పోతుంది ఆ చెవికుండేటువంటి తన యొక్క విషయమైన శబ్దమును ప్రకాశింపజేసే సామర్థ్యము చెదుకుంది కదా అది అది ఆ సామర్థ్యము అది ఎప్పుడుంది చైతన్యే హి నిత్యే అసంహతే సర్వాంతరే సవతి సతి సతి అన్నది సప్తమే సతి అంటే ఉండగా ఇంటూ ఉండగా వర్తమానకాలం కూడా త ఉండగానా ఉంటూ ఉండగా ఒకటే ఉంటూ ఉండగా ఏది ఉంటూ ఉండగా ఒక వెలుగు ఆ వెలుగు ఉంటూ ఉండగా ఆ వెలుగే మీ యొక్క యథార్థ స్వరూపము కాబట్టి దాన్ని ఆత్మజ్యోతిషేమ ఇప్పుడు మీరు చూస్తున్నారనుకోండి చూపుమే స్వరూపమా చూపు వెనుక ఉన్న వెలుగుమే స్వరూపమా చూపు వెనుక ఉన్న వెలుగుమే స్వరూపం చూపు మీ స్వరూపమైతే ఇంకా మీరు వినకూడదు చూస్తూనే ఉండాలి ఇంకా వినబడ వినడం అనేది మీకు ఉండకూడదు కానీ మీరు చూస్తున్నారు వింటున్నారు కూడా అంటే అర్థం చూపు ఈజ్ వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ సో వాట్ ఈస్ బిహైండ్ దిస్ ఐ సైట్ అది మీ స్వరూపం కాబట్టి మీ స్వరూపాన్ని దేహంతో చూపు వినికిడి మొదలైన ఇంద్రియ శక్తులతోటి మనస్సుతోటి మీరు ముడి పెట్టకూడదు మీ స్వరూపం వీటి వెనుక ఉన్న ఒక జ్యోతి వెలుగు అది మీ స్వరూపం కాబట్టి ఆ జ్యోతికి ఆత్మజ్యోతి అని పేరు పెట్టారు అని ఆత్మజ్యోతి అన్నారు కన్ను కూడా జ్యోతియే చెవి కూడా జ్యోతియే ఈ జ్యోతిలో వెనుక ఉన్న అసలు శిశలైన జ్యోతి అది నీవు అని చెప్పడం కోసం ఆత్మజ్యోతిషి ఎప్పుడైతే నీకు బయట ఉండే దీపము లోపల ఉండే దీపము this is the this is the uh, this is the change and this is the quantum jump bayta unde deepam unde it is physical our light kuda physical dantlo prakashinche vastul kuda physical adi bayta unde deepam emandi atma ane jyoti daladu arepudiki meeru a transformation ne do cheskovali untundi adi ee atma ane jyoti it is a Unlike the outside light, though we call it the light of Atma, it is not like any outside light. So, this is the Atma-jiyoti, not the vāhiya-jiyoti, it is called the Kādhu. That is very clear. So, what is the vāhiya-jiyoti, it is called the Kākha-pate, it is called the Jyoti Chaitanya. ఎలా అయితే బాహ్యమైన ఫిజికల్ లైట్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ ప్రకాశింపజేస్తుందో ఆ విధంగా ఈ చైతన్యమనే జ్యోతి ఆ ఇంద్రియానుభవములనన్నింటినీ ప్రకాశింపజేస్తుంది ఇంద్రియానికి ఒక అనుభవం ఒక సెన్సేషన్ అను సృష్టిస్తుంది సెన్సేషన్ అంటే ఇంద్రియానుభూతికి సెన్సేషను అని పేరు ఆ ఇంద్రియము యొక్క అనుభూతిది ఆ ఇంద్రియానుభూతులను వెలిగి అది ప్రకాశింపజేస్తుంది అంటే తెలిసి ఇట్లా చేస్తుంది అటువంటి జ్యోతి కాబట్టి ఈ తంత్రంలో ఏమైపోతుందంటే ఇది నేను ఇలా చెప్తూ ఉంటానా అంటే ఒక విహంగమ వీక్షణము మొత్తం ఫిలసాఫికల్ థాట్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటే చెప్పాల్సి వస్తూ ఉంటాయి సో ఇప్పుడు తంత్రంలో ఏమైపోతుంది వాడు ఏం చేస్తాడంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయడు ఆ ఈ పూజ స్వామిజీ కూడా బాగా పాయింట్అవుట్ చేస్తారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయడు బయట ఏదో జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఇలా దీపంలాగా ఒత్తి ఉండి నూనె ఉండి వెలుగుతూ ఉంటుంది అలాంటిది ఏదో లోపల ఉందనుకుంటారు అర్థమైందా మీకు యూ హ్యావ్ టు మేక్ ద ట్రాన్స్ఫర్ యూట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఎనీ ఫర్దర్ ఆల్రెడీ నేను స్ట్రెచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చేసుకోలేకపోతే మీరు తంత్రంలో పడిపోతారు తంత్రంలో పడ్డారంటే అయిపోయిందంతే మీ జీవితమే వేస్ట్ అయిపోతుంది ఏమో ఏం మిగలదు సో ఒక ఆయన అంటాడు నేను మీకు హోమం చేస్తాను హోమం చేస్తే మంట వస్తుంది ఆ మంటలో ఇలా పెన్సిల్తో గీత పెట్టి గణపతి అసలు మీరు చూసేది బొమ్మలు ఎప్పుడైనా అంటే గణపతి మంటల రూపంగా ఉంటాడు ఆ మంటలకే ఒక ఆకారం ఉంటుంది అంటే ఇప్పుడు గణపతిని వాడు ఒక ఫిజికల్ షేప్లో పట్టుకొచ్చాడు చూడండి ఫిజికల్ షేప్ అంటే రాతిలో ఉండే ఫిజికల్ షేప్కి తీసుకొచ్చిన వాడికంటే వీడు ఇంకో స్టెప్ గొప్పని వీడు అనుకుంటాడు రాతిలో ఫిజికల్ షేపు సుత్తి ఉలితో పట్టుకొస్తారు వీడు ఆ మంటలో ఫిజికల్ షేప్ పట్టుకొస్తాడు దేర్ దిస్ ఈజ్ ది రియల్ జ్యోతి దిస్ ఈజ్ గణపతి అని ఫోటో తీస్తాడు ఓ మహాత్మ ఉండేవాడు ఆయన శిష్యులు ఏం చేశారంటే హోమాల విజ్ ఆయన హోమాల విజయిస్తూ ఆ ఫోటోలు తీస్తారు ఊరికే క్లిక్ క్లిక్ ఫోటోలు తీస్తూ ఉంటాడు తీస్తుంటే ఆ మహాత్ములు ఇంటప్పుడు గడ్డము మేసాలు అవన్నీ ఆ గడ్డము మేషాలు కనపడతాయి దీంట్లో ఈ మంటల్లో మన గడ్డవో మేషాలు కనపడటం కష్టమేమి మనం మంటలు ఇలా గుండి గీసేసి మంటలో చూపించబట్టే కష్టం కానీ గడ్డవ మేసం ఈజీగా చూపించవచ్చు అందులో కేవలటి గడ్డ మేసాలు అయితే అసలు సమస్య లేదు అదిగో మా గురువు గారు అంటారు వీళ్ళు ఇదో వీరు మా గురువు గారు ఈ మంటలో మా గురువు ఉన్నారు అయితల్ యు పీపుల్ క్రేజిలీ ఇమాజినింగ్ క్రేజిలీ ఇమాజినింగ్ మీరు పిచ్చాసుపత్రిలో ప్రవేశించారనుకోండి టేకే వీడియో టేకే ఇలాగంటే ఇన్స్ట్రుమెంట్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకెళ్ళి మీరు పిచ్చాసుపత్రిలో ప్రవేశపెట్టి ప్రవేశించి వాళ్ళందరి యొక్క భావనలు వాళ్ళు పది చెప్తూ ఉంటారు అవన్నీ రికార్డ్ చేసి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అవన్నీ మీరు క్రానికల్ చేసి రాశారనుకోండి చిత్ర చిత్రములైన ఇమాజినేషన్స్ మీకు కనపడతాయి ఈ లోకంలో కూడా అలాగే ఉంటుంది కాబట్టి చైతన్యే అదేదో మళ్లీ ఫిజికల్ జ్యోతి అనుకోకూడదు శ్రీకృష్ణుడు యథా దీప నివాతస్థ నేంగతే సోపమా స్మృత అని పాపం యథా అని మాట వేశాడు యథ అంటే లైక్ అర్థం సా ఉపమా స్మృత అది ఉపమా కూడా స్పష్టంగా చెప్పాడు కాబట్టి అంతే తప్ప లోపల దీపం ఉంటుందని చెప్పలేదు ఒక ఆయన ఉన్నాడు నాకు జపం చేస్తుంటే రాధ కనపడింది అన్నాడు రాధెందుకు పోనీ కృష్ణుడు కనపడచ్చు కదా మధ్య రాధెందుకు ఏదో అంటే కృష్ణుడి కంటే రాధ కొంత మోజు ఎక్కువ అనమాట ఏదో ఉండి దాంట్లో కొంత వెరైటీ రాధ కనపడండి ఆ రాధ ఎలా ఉందంటే అలా జ్యోతి రూపంగా ప్రకాశిస్తూ ఎక్కడ హృదయంలో హృదయంలో అంటే ఏమైంది ఆత్మజ్యోతిషి అనే పదాన్ని తప్పు చే తప్పుగా లేదా అలాంటి పొరపాటు మీరు చేయకండి ఆత్మజ్యోతిషి చైతన్యే చైతన్య జ్యోతిష్ అది ఓకే అది ఉంది అది ఉన్నప్పుడే ఈ చెవి పనిచేస్తుంది ఈ చైతన్య జ్యోతిష్ ఎలాంటిదంటే తెలుసిన ఇది నిత్యే అంటే కాలమునకు అతీతమైనది అంటే ఏంటి కన్ను ఓసారి చూస్తుంది ఇంకోసారి చూడదు చెవి ఓ కాలంలో వింటుంది మరో కాలంలో వినదు కానీ ఈ చైతన్య జ్యోతిష్ ఈ కాలములకు సంబంధం లేకుండా అన్ని కాలములలో అది ప్రకాశిస్తూ ఉంటుంది తర్వాత అసంహతే అలాగే ఇప్పుడు ఎన్ని జ్యోతులు వచ్చాయి మనకి చెవి ఒకటి కన్ను ఒకటి మనస్సు ఒకటి ఆత్మ ఒకటి అని అలా లెక్క పట్టద్దు మీరు డోంట్ కంబైన్ విత్ దీస్ అదర్ థింగ్స్ ఇది అలాంటి మిక్స్ విత్ ఎనీ సపోజ్ ఆత్మ వెళ్ళి కన్నుతో చే చెవి చేసింది అనుకోండి కన్నుతో జత కట్టింది అనుకోండి ఇంకా చెవి ఏమీ లేకుండా అయిపోతుంది కరుణ ఒక్కటే పని చేస్తూ ఉంటుంది ఇంక చెవి పనిచేది మనస్సు పంజేది ఏమి పనిచేది అది వేటితోటి జత కట్టదు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ తోటి దీపాలతోటి జత కట్టదు అది అలా ఉంటుంది అంతే అసంహతే ఆత్మ అసంగం అసంహతమే అంటే వీటితోటి గ్రూప్లో భాగము అయిపోదు అని అర్థం తర్వాత సర్వాంతరే అది కేవలము చెవికి వెనక్కాలు మాత్రమే ఉందనుకోద్దు మీరు చెవికి ఆంతరము అని మాత్రమే చెవికి లోపల ఉన్నది అని అనుకోవద్దు కన్ను లోపల అదే ఉన్నది మనస్సు లోపల అదే ఉన్నది ధ్యానేంద్రియము లోపల అదే ఉన్నది అన్నింద్రియముల లోపల అదే ఉన్నది మీ ఈ ఒక్క సంఘాతం లోపలే ఉందని మీరు అనుకోద్దు ఇలాంటి సంఘాతాలు సృష్టిలో ఎన్నుంటే అన్నింటి లోపల అదే ఉన్నది ఈ సిద్ధాంతం ఏమిటంటే దేహములు గలవు ఇంద్రియములు గలవు మనస్సులు గలవు వీటన్నింటినీ ప్రకాశింపజేసే వెలుగు ఉన్నది వ్యక్తి అనేవాడేవాడు లేదు అదే సిద్ధాంత అభిప్రాయం ఓకే వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణమిదూర్ణమిదం ఓం శాంతిశాంతిశాంతి